धन प्रचलन जो विधि पा भव से देव कृकोले धन प्रचलन जो विधि पा श्री विष्णु का धन कार्यमूतु जारी సంకల్పం అది ఎప్పటికీ మారదు అర్థం చేసుకో అది ఎప్పటికీ మారదు ఈ ఆయన సంకల్పంలో కాబట్టి ఇక్కడ ఆయన సంకల్పంలో పిల్లలు కొట్టాలా లేదా వాళ్ళు పెద్ద కావాలా లేదా చదువుకోవాలా లేదా ఆయన సంకల్పం టైం కి పెళ్లి చేసుకోవాలా లేదా చేసుకోవాలి త్వరగా చేసుకోవద్దు టైం కి చేసుకోవాలి టైం కి పిల్లడి కనాలా లేదా అది సంకల్పం దేవుడి సంకల్పం పనిచే అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరుచుకోండి అది దేవుని యొక్క సంకల్పం చాలా మంది దాన్ని వెళుతాం అందుకు శిక్ష అందుకు దేవుడిలో సంపూర్ణంగా జీవించలేదు వాడ సంకల్పం ప్రకారంగా మనం జీవిస్తాం ఆయన సంకల్పం ప్రకారంగా మళ్ళీ ర ీ గృహం నువ్వు ఎట్లా కట్టుకున్నావో నీ మందిరం నీ జీవితమే మందిరం నీ శరీరము దేవుని ఆలయం నేను కట్వర్ చాలా మంది కట్వీ సరి నువ్వు సంవత్సరాలు కావచ్చు నష్టం ఇంకా నీ మందిరం జరగాలి మోస గురించి పాడబడుతున్న ఇదాకా ఆయన ముగించటలేదా సార్ చూడండి వాటిని వికర్శిస్తాను పట్టల్లిక చుట్టూ ఆ మోస పని పూర్తి చేశాను అలాగనే మోసే పని పూర్తి పూర్తి చేసుకుని ఎల్లు కట్టుకున్నారు మీరు పని పూర్తి చేసేదా ఇంకా సుఖాలు దిగిలేయా కట్టెలు దిగిలేయా గోడలకి అది మన కిడ్డీలు కిడ్నీలు వేసినా లేదా కిడ్నీలకి క్రైన్ వేసినా కనెక్షన్స్ కరెక్ట్ కనెక్షన్స్ బల్బులు అన్ని పెట్టిన అన్ని చేసేది బెట్లకి అన్ని అయిపోయినాయి కదా అన్ని పక్క అన్ని పనులు కుదించుకున్నారు జీవిత పట్టని ఉండాలి ఏ పని స్టార్ట్ చేసినా అది ముగించుకోవాలా పెండింగ్ పెట్టుకోదు పెండింగ్ పెట్టినంటే దేవుడు ఇష్టం ఉండదు అనే సంకల్పం నువ్వు కొనసాగుతా ఏ పని స్టార్ట్ చేసినా ఎందుకంటే నేను అనుపూర్వకంగా వాటిని చూసి రుచి చూడగలిగిన కాబట్టి చెప్పగలను ఏ పని స్టార్ట్ చేసినా మధ్యలో ఆపద్దు ప్రత్యేక చదువులు నాకు చాలా కోపం ఎవరన్నా చదువులు ఆపేస్తే అసలు నా దగ్గర బెల్ట్ ఉండాలి నాకు అధికారం ఇవ్వాల అధికారం ఇస్తే బెల్ట్తోనే కొట్టాలి ఇంత దౌని కొట్టలే కొట్టాలని ఆశపడుతుంది ఇంత గౌని కొట్టలే బయట కొట్టలే వాళ్ళు వాళ్ళు అనుకుంటారు సెట్ కానీ ఎవరన్నా చదువులు మార్చే బట్టు వచ్చి నేను బెల్ట్తో కొట్టామే కదా ఫస్ట్ క్లాస్ లో పాస్ కాకపోతే కూడా నువ్వు ఫోర్త్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ పొద్దు కాబట్టి పని ముగించాలా అనే పాయింట్ చూసే మాట్లాడుతున్నారు ఏ పాలి స్టార్ట్ చేసినా ముగించాలా ఆలస్యం చెయ్యొద్దు ఆలస్యం చేయడం వల్ల ఎన్నో నష్టాలు మనకి జీవితం కాబట్టి పరిగెత్తడం పరిగెత్తడం నేర్చుకోవాలి ఏదన్నా నీకు ఆటే ప్రార్థన చేయాలా ముందుకు వెళ్ళిపోవాల ప్రార్థన చేయాలా ముందుకు వెళ్ళిపోవాలా అది విధానం పరిసర జీవితం ఎందుకంటే ప్రభు ప్రభావ ప్రభు ఎంత ఏడ్చినా ఫోటో ఉందా లేదా వాక్య మరి ఎవరు కొత్త ఆయన చిత్తాన్ని నెరవేర్చవాలి ఏంట చిత్తం సంపూర్తి చేయాలా సంపూర్తి ఆయన చిత్తని నువ్వు సంపూర్తి చేయాలా అది ప్లాన్ ఆయన ప్లాన్ ఆలస్యం చేయద్దు నిర్దర్శం చేయొద్దు ఈ రెండు సో ఇ రావాలంటే మేము నిన్నటి నుంచే ప్లాన్ చేస్తాం ఎందుకంటే మాకు ఇష్టం ఇట్లా ఎవరన్నా ఇండ్లు కడుగుతున్నా చేసుకుంటున్నా ఉద్యోగాలు చేసుకుంటున్నా మాకు చాలా ఇష్టం ఉందండి మేము పరిగణిస్తాం ఎందుకంటే అది సాక్ష్యం కదా సాక్ష్యం కార్యం చేసేడు కదా మనం మేము ప్రార్థన చేస్తే కార్యం చేసే మన అది సాక్ష్యం కదా ఆ సాక్ష్యానికి నేను కూడా నేను కూడా ఇట్లా అందుకంటే మీరు అందరు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ జీవితంలో దేం చేసిన సాక్ష్యాన్ని మీరు పంచుకుంటున్నారు అందులో భాగం మీరు మీరు ఒక భాగం అనేది ఇదంతా సాక్షి సమూహం కదా ఒక భాగం కదా కాబట్టి త్వర త్వరగా పనులు టైం పాస్ చేయద్దు టైం పాస్ చెయ్యద్దు వేస్ట్ చెయ్యొద్దు టైం పిల్లలు ముఖ్యంగా టైం వేస్ట్ చెయ్యద్దు అదైపు మంచి చదువుకోవాలా ఏ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ చేసేలా ఫోర్త్ క్లాస్ ఫోర్త్ చేసేలా ఫిఫ్త్ సిక్స్త్ టెన్త్ అన్ని చేతున్నారా పెద్ద కాలేజీకి వెళ్ళాలా డాక్టర్ పెద్ద ఉద్యోగం చేయాలా ఆఫీసర్స్ కావాలి అంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్ కావాలా డాక్టర్లు ఇంజనీర్లు అన్ని కావాలండి తీర్మానించుకోవాలా ఆ రోజు గుర్తిస్తున్నా అన్న చెప్పింది అంకులు చెప్పిండు ఆ రోజు డాక్టర్ చేసుకో డాక్టర్ అయినా అని చెప్పి చెప్పాలా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పానీ ముగ్గించుకోవాలని చెప్పి ఏది గ్యాప్స్ పెట్టవా మళ్ళీ ట్యూషన్ తీసుకోవాలా పాస్ కావాలా నేను ఫెయిల్ అయిపోయిన వచ్చేసి వేరే చేసుకోవద్దు జీవితం రద్ద అది తనే కదా అది సైతాను ప్లాన్ నిన్ను ఉన్నత స్థితికి ఎరగనియకుండా వాడు అడ్డగిస్తాం ఎందుకంటే దేవుడి బిడ్డలు అభివృద్ధి పొందేలా మాకు కానీ ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందుతా దేవుడి చిత్తం అది నువ్వు సంపూర్ణ చేసుకోవాలా ఆయన చెయ్యడు నిన్న దిన అదే చేస్తాను సార్ మూర్షిడు ఇంకా ఎర్ర సముద్రము ఇక్కడ తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడి నుంచి ఇంత సముద్రం తప్పించి ఆయన లేదు మైందులో వాళ్ళందరూ అరుస్తున్నారు మోర్షి మీద మోర్షి కూడా దేవుడు ప్రభావిం చేయాలి ప్రభావి ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు మోర్షి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అన్నాడు అక్కడ నువ్వు ఇంకా ఎందుకు మరొక ఎడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు నీ హృదయంలోకి వెళ్ళొస్తుంది ప్రార్థన చూడండి మోసే ఏడుస్తలేడు అలుస్తడు కానీ హృదయం అరుస్తుంది వాక్యం మోసే హృదయం బయటికి కనిపిస్తుంది నేను ప్రార్థన చేస్తే తెల్లవారి కూడా పెద్ద అద్భుతం చేస్తా కానీ ఎవ్వరికి అందరు నిద్రపోతుంటారు కాబట్టి కానీ చాలా పెద్దగా సార్ అంటే అదొక అదొక సీక్రెట్ నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేస్తే కూడా నీ ఆత్మ పెద్ద గంభీరమైన శబ్దంతో ప్రార్థన చేస్తుంది ఆ సీక్రెట్ నువ్వు నేర్చుకోవాలా మోస సీక్రెట్ మోస ప్రార్థన చేస్తున్నాడు మూన అంటే పెద్ద శబ్దంతో మొన పెడుతుంది కానీ ఎవరికి నీ ప్రార్థన జీవితం అట్లా ఉండాల అప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేసినవి ఇంకా నాకు నీకు ఆల్రెడీ ఇచ్చేసిన ఐడియాలు నువ్వు పాటించకుండా ఇంకా ఎందుకు మొత్తాల ప్రార్థన చేస్తావు అట్ పని ముగించాల లోకలా నీకు ఇచ్చిన పని నువ్వు మించుకోవాలి నీకు ఆల్రెడీ నేను అధికారం ఇచ్చిన నీ చేతికి కర్ర ఇచ్చిన కొట్టుదా నువ్వు కొట్టకుండా ఇంకా ప్రార్థన చేస్తే అంటే నువ్వు క్రియారూపకంగా నీ విశ్వాసాన్ని చూపించకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఫేస్ట్ నలభై దినాలు ఫాస్ట్ ఉన్నట్లు ట్వంటీ డేస్ గాన్యుల్ ఫాస్టింగ్ అంటే మనం ఫాస్టింగ్ నువ్వు ట్వంటీ ఫేస్ నేను చెప్తున్నా ఏ ఫాస్టింగ్ చేయకుండా కూడా నేను ప్రాణం ఇవ్వగలదు ఎందుకంటే ఆ సీక్రెట్ నీకు అర్థం కావాలొచ్చి ప్రతి పనిని సంపూర్తి చేయడం నేర్చుకోవాలా ఈ ఇల్లుని ఆయన కట్టి ఎంత కష్టపడి ఆ సిస్టర్ ఎంత కష్టపడింది వాళ్ళ పిల్లలందరు కష్టపడి దీన్ని నిలబెట్టుకున్నారు ఇక్కడ ఇక్కడ ఎప్పటి నుంచి ఎనిమిది సంవత్సరం నుంచి ప్రార్థనలు అవుతుంది పది పది సంవత్సరం పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఉండగానే కదా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ప్రార్థనలుగా ఉంటుంది ఇక్కడ కదా మరి అప్పుడు దేవుడి దృష్టి ఇక్కడ చెప్పండి దేవుడి దృష్టి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆయన సృష్టించాడు ఆయన కార్యం జరిగింది మీరు కూడా అటాలా అని పాయింట్ ఇది కథపై ప్రతి ఒక్కరు ఇప్పుడు సీక్రెట్ నేను నోటి అని చెప్తున్నా నిన్న నిన్న వాక్యం అదే నీ నోట నుంచి ఏదొస్తే అది అవునుగాక ఆమె అంటే నెరవేరుతుంది అని వాక్యం చూపిస్తుంది మీరు అనరు కాబట్టి మీకు అర్థది అంతే ప్రతి ఒక్కరు గృహ ప్రవేశాన్ని చేసుకునిగా ఆమెన్ అంటే మీకు అనుమానం అదే సంతోషంతోషంతో ఆమెన్ ఇప్పుడు చూస్తున్నా అన్ని పొందినమని ప్రార్థించుకున్నాడు అంటే యాభై శాతము గ్యారంటీ యాభై ఇంకా తగ్గిన అక్కడి నుంచి రావాలి యాభై శాతం నీ చేతిలో ఉంది నేన్యం యాభై శాతం నీ చేతిలో ఉంది పకిన యాభై శాతం ఆయన చేతిలో ఉంది ఆయన నిన్ను నా యాభై శాతం నీకు ఇవ్వను నీ యాభై అప్పుడే అక్కడికి నా యాభై శాతం పంపిస్తా స్వసతనే కావచ్చు నీ ఆర్థిక కావచ్చు నీకున్న ఏ బలైనతనే కావచ్చు యాభై శాతం చేత పెట్టినా యాభై నా చేత పెట్టుకున్నా నేను నాది ఎప్పుడు రిలీజ్ చేస్తా నీది రిలీజ్ చేస్తలే నాది ఇస్తా లేకుంట ఇవ్వన్ మీ యాభై శాతాన్ని మీరు ఉచ్చరిస్తారా మీ నోట్ల నుంచి అని పొందిన మనం ఆలోచించుకుంటాడు కాబట్టి మీ ఉదయం చూసుకోండి నేను దీన్ని అమలు పరుచుకుంటున్నా నేను ఉచ్చరిస్తున్నాను ఈ నోట్ల నుంచి రావాల పదం అది ఎటువంటి సమస్యనే కాని డాక్టర్లకు అసాధ్యం మనుషులకు అసాధ్యం మన నోట్కి సాధ్యం యాభై శాతం మీ నోట్లో యాభై శాతం ఆయన నోట్లో అంతే తేడా ఇది మతపరమైన జీవితంలో చర్చ సార్ చెప్పాలి గోదలివి అందుకు చర్చి ఎక్కడ చెప్పండి అక్కడే ఉండిపోతాయి చిన్న వరకు ఈరోజు నేను క్లుప్తంగా మీకు చూపించేస్తాను చూడండి మూర్సే ఆ మందిరాన్ని కట్టినప్పుడు ఏంటంటే అది వాడుకోవాలి ఆయన కట్టిన మందిర విధానాన్ని మీరు నేర్చుకోవాలా మీ జీవితాన్ని కట్టుకోవాలి ఎందుకంటే ఆ మందిరమే నీ జీవితం నీ ఆత్మీయ జీవితం నీ జీవితాన్ని ఎట్లా కట్టుకోవాలనేది విధానం అక్కడ నేర్పి ఆయన మందిరం కట్టేది కరెక్టే కానీ అది ఆత్మీయ జీవితానికి సాదృశ్యం అన్న విషయం నేను ఒక చిన్న డ్రామా చేస్తాననుకున్నాను కాడ నాకట్ ఏం లేదు దేవుడి సైన్ ఇది వీస్ రెది దాసరా దేశ స్వాతంత్రం అనేది పెద్దనే లేదు ఇంకొస్తున్నా ఐ థింక్ వేరే రోజు ఇస్తాను మరి ఇది ఏ కా ఇప్పుడు మీకు మోసే కట్టిన మందిరం గురించి చేసుకోవాలనుకుంటున్నా ఆయన ఎట్లా కట్టిందో ఇక్కడ మీకు అర్థమైంది ఇక్కడ ఇల్లున్న ఈ ముగ్గురు వీళ్ళు ఎవరు కూడా మీకు సరే ఇక్కడ మోసే కట్టిన మందిరం ఎట్లుంటది అంటే మూడు భాగముల్ ఇప్పుడు ఇల్లు కట్ ఇల్లు కడితే ఏం చేస్తాము మెయిన్ నుంచి లోపలికి వస్తాం వచ్చినాక వరండా ఆఫీసు దాని తర్వాత మధ్య హాల్ దాని తర్వాత బెడ్రూమ్ ఇంకా మూడు ఉంటాయి థర్టీన్ అయితే చిన్న చిన్న మూడు అయితే ముట్టే కొద్ది గేట్ నుంచి లోపలికి వచ్చినాక మధ్య రూమ్ హాల్ రూమ్ అంటారు లైక్ ఆఫీస్ రూమ్ అంటారు దాని తర్వాత మధ్య పోయినాక డైనింగ్ రూమ్ అంటారు దాని తర్వాత బెడ్రూమ్ అంటాం బెడ్రూమ్ లో నిశాటింగ్ కదా పండుగ రూమ్ లో ఏం చేస్తారు పండ్లు చేస్తారు అన్ని పండ్లు చేసుకుని నుంచి డైనింగ్ రూమ్ పోయి డైనింగ్ రూమ్ అంటే తినరు అది తినాలి కదా ఇప్పుడు ఆయన కట్టిన మందిరం కూడా చూడండి ఇది ఈ భాగము మందిరానికి బయట భాగం దీన్ని ప్రాంగణం అంటారు బయట ప్రాంగణం అంటారు బయట అంటే అది లో అక్కడికి నుంచి అందరు లోపలికి రావాలా అంటే ఇది గేట్ అనుకోండి ఈ గేట్ నుంచి ఈయన దగ్గరికి రావాలా ఈయన ఒక ఇల్ అన్నట్టు ఒక రూమ్ అన్నట్టు ఈయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలా ఈయనలోకి వెళ్లిపోయి ఆయన నుంచి మన చివరికి అక్కడికి రావాలా అదొక రూమ్ ఇదొక రూమ్ ఇదొక రూమ్ అదైతుందా ప్రతి రూమ్ ఒక తలుపు ఉంది ఇప్పుడు చూసుకోండి అయితే ఈ రూమ్ లోకి రావాలా నుంచి రావాలా బయట నుంచి లోపలికి రావాలా చాలా మంది బయటనే ఉంటారు లోపలికి రావడానికి వెనక చూస్తారు ఈ రోజు అదా మంది ఎందుకంటే దీని లోపలికి రావాలంటే రక్షణ అనుభవం కోరికే రావాలి బయట లో ఉన్నవాడు రక్షణ లేనివాడు అనే దృష్టిలో కాబట్టి ఈ మందిరంలోనికి రావాలంటే ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనేది ఫస్ట్ దారి ఇళ్ళకి వచ్చిన దస ఇక్కడ రెండు ఈయన నువ్వు ఇకవాడు అక్క ఈయన రైట్ హ్యాండ్ ఈయన లెఫ్ట్ హ్యాండ్ ఈ రైట్ హ్యాండ్ ఇక్కడ ఈ లోపలికి వచ్చినాక ఏమిటంటే ఈ ఆఫీసు ఈ రూమ్ లోకి వచ్చినాక రెండు స్థలాలుంటాయి ఇప్పుడు చూడండి బయటి ప్రాంగణం లోపలికి రాగానే అంటే బయట గేట్ నుంచి లోపలికి రాగానే ఆఫీస్ రెండు వస్తువులుంటాయి ఒకటి ఏమో ఎవరైనా చెప్పాలి అలాగే ఒక తెలుసా మీరంత రక్ష బంధనాలు మీరంతా బాక్యం కలిగిన వాళ్ళు లేదా లోపలికి రాగానే ఇక్కడ రెండు వస్తువులు ఉంటాయి ఒక వస్తువులేమో గంగా ఇతో చేయబడిన బలిపీఠం ఇత్తడితో చేయబడ్డం నీళ్లు ఇక్కడ రాగానే నీళ్లు దొడుకోవాలా కాళ్ళు చెట్లు దొడుక్కోవాలా అక్కడ పోయినాక బలిపీటం మీద బలి పశువులు అర్పించాలా రక్షణ అనుభవం దేవుని మందిరంలోకి అడుగు పెట్టాలంటే ఈ రెండు అనుభవాలు మనకు అవసరం కడుక్కోవాలా అంటే ని పాపాలు ఒప్పుకోవాలా వేసుకోవడం వాక్యం చేత శుద్ధీకరించుకోవాలా దాని తర్వాత నీ జీవితాన్ని దాని తర్వాతనే అక్కడ నుంచి పోవాల అర్థమవుతుందా కాబట్టి ఎంత ఈ స్థలంలోకి వచ్చారు ఈరోజు చేతులు ఎప్పండి ఎంతమంది రక్షణకి వచ్చారు ఇక్కడ వరకు దాని తర్వాత ఎప్పండి నాకు తెలుసు దాని తర్వాత రూమ్ లో పోటీ ఎంతమంది ఈ రోజు నేను రుజువు ఎంత మంది ఆరోగ్య తెలియడం ఇది వచ్చాయి జీవితం ఈ మందిరము ఆత్మీయ జీవితానికి సాదృశం నువ్వు ఇంకా బయట పెన్నవు నువ్వు ఇంకా శుద్ధీకరించుకోలే నిన్ను నువ్వు నీ పాపములను నువ్వు కడుక్కోలే ఈ ప్రతి అరలు ఈ ప్రతి గదులు ఏసు ప్రభుకి సాదృశ్యం యేసు ప్రభు మనకి మార్గము ఇది మార్గము ఈ రూము మార్గము ఆ రూము సత్యము ఆ రూము జీవము ఈ పుస్తకాలు ఎది పిచ్చామనుకుంటారు వినడం వేసుకోవాలా వేసుకున్నాను ఇందాకనే వేసుకున్నా బొమ్మ అలా వచ్చి అలా కూర్చొని వేసుకున్న బొమ్మ ఇంకా మర్చిపోతాను ఎందుకంటే ఈ వాక్యము దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల క్రితం తిరిగి వాటి ఇప్పుడు కేవలం డెమో ఇస్తాను డెమో ఇస్తున్నా ఈ డెమో అప్పుడేమో లెచ్చరించిన ఇప్పుడు డెమో ఇస్తారా దాని తర్వాత నిజంగా మీరు అనుభవం కోరుకు పోవాలా నీ ప్రార్థన జీవితంలో ఇందులో అడుగు పెట్టాలా మీరు మీరు దేవుడి ధ్యానంలో అక్కడ అడుగు పెట్టాలా సంపూర్ణంగా ఆ దశకి ఎదగాల ఈ చాలా మంది కేసు నువ్వు ఏ చర్చ సంభవించిన వాళ్ళని కానీ కాదు ఇక్కడ మాట్లాడేది నువ్వు ఏ స్ప్రులు స్వీకరించే స్థితి ఈ రోజు ఎక్కడ ఉందో ఇప్పుడే అర్థమైపోతుంది ఇక్కడి వరకు ఎంతమంది వచ్చారు అంటే వాళ్ళ పాపాలు ఒప్పుకొని ఏసుప్రభు పాపంలో కొడు శివం మరణించిడు బలి మీదాన్ని అర్పించిండు ఆయన ఈ మార్గం మీద రాకపోతే నువ్వు ఈ ఇంట్లోకి రాలేవు ఈ మధ్యంలోకి రాలేవు అన్న విధానం ఏర్పడకపోతే దేవుడి థ్యాంక్ యూ అంటే ఏమన్నారా వెల్కమ్ అనారా వెల్కమ్ చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇక్కడి నుంచి ఇప్పుడు లోపలికి పోవాలా మీకు ఇది చాలా డేంజరస్ ప్లేస్ చాలా డేంజరస్ ప్లేస్ ఇక్కడ ఏ అనుభవాలకుండా పోతే మీ జీవితాలు ఎందుకు సత్యం కదా ఇదేది మార్గము ఇది సత్యము ఏసు అన్నాడు వాటి టెంపుల్ అంతా ఈ మధ్యం అంతా ఏసు అర్థమైతుందా ఇప్పుడు చూడండి ఇది ఏమంటారు అంటే మనము ఏమన్నాం విధానంగా డైనింగ్ డైనింగ్ రూమ్ డైనింగ్ రూమ్ అంటే ఫోన్ చేసే గది కానీ ఫోన్ చేసే కదా తర్వాత తర్వాత కట్టండి పర్లేదు ఇప్పుడు చూడండి మనము వచ్చేది ఈ రూమ్ లకి దీన్ని ఏమంటాం అంటే పరిశుద్ధ స్థలం అర్థమైతుందా పరిశుద్ధ స్థలం ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి అది విచ్చిపెట్టి వాక్యం జీవితాలు వాళ్ళేయరికి ఎంతమంది ఇక్కడికి వచ్చారు అనేది ఇప్పుడు పక్షరా పరిశుద్ధ స్థలం ఇదేది బయటి ఆవరణం బయటి ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలానికి వచ్చారు ఇప్పుడు ఇక్కడ ముగ్గురు కావాలి దా మీరు ఏం చేస్తారంటే నువ్వు ఇక్కర్ల పడు అక్కడ అది విధానం చాలా ఇప్పుడు బాగా అర్థం చేసుకుంది పరిశుద్ధ స్థలం ఇక్కడ కేవలం సేవకులే ఉంటది అదేవిధ ఈ మందిరంలోనికి అడుగు పెట్టిన వాళ్ళందరూ సేపులు కావాలా మీకు అర్థవయ్యప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడ విడిపోతారు బయట ఉండే వాళ్ళు బయటకి బయట ఉన్న వాళ్ళకి శిక్ష శాశ్వతంగా నరకం పోతా అండ్ ఎవరు నరకం కోరిక ఇష్ట అందుకే కలుపు రెడీగా తెలిసే ఉంది ఇక్కడ తెలుసు తెలిసే ఉంది ఎవరూ అందరికీ ఆహ్వానమే परश्धस्थल इकलम सीव दृष्टि रक्षिप्ड वाले अंदर ले चर्चा चेयद చర్చి కొంతమందినే పాస్తే పెడతా అది తప్పు బోధ సరే మనం వాళ్ళకి కనిపిస్తలేదు బైబుల్ వాక్యం ఏం చెప్తుంది అంటే దీనిలోకి అందరు రావాలే అందరూ రాజులే రక్షింపబడ్డ వాళ్ళ రాజులే అందరూ యాజకులే నువ్వు రాజులాగా జీవించాలని నేర్చుకోవాలని నీ బుద్ది మార్చుకోవాలా అదొనైతుందా రాజ ఆడంబరంగా బిర్యానీ టైప్ కాదు కాళ్ళలో తిరిగి గురాల మీద రాజు అంటే ఇతరుల బాగవులు ఆలోచించేవాడే రాజు ఇతరుల కష్టాలు ఆదుకుండేవాడే రాజు ఎందుకు మనము మనం త్యాగం చేసుకుంటాం ఇది త్యాగం జీవితం ఇక్కడికి వస్తే ఎందుకు ఇక్కడికి రాలేనంటే నీకు త్యాగం చేయడం ఇష్టం లేదు నీకు త్యాగం చేయడం ఇష్టం లేదు నీ జీవితాన్ని త్యాగం చేయడం ఇష్టం లేదు మీ టైము త్యాగం చేయడానికి ఇష్టం లేదు మీ ధనాన్ని త్యాగం చేయడానికి ఇష్టం లేదు నీ విలువ గల వస్తువులని త్యాగం చేయడానికి నీకు ఇష్టం లేదు ఎందుకంటే నువ్వు ఇంకా శరీరకంగానే ఉన్నావు నీ శరీరానికి నువ్వు ఇంకా ప్రాధాన్యత ఇస్తున్నావు నువ్వు అక్కడికి పోలేకపోతున్నావు ఎందుకంటే నీ పరిశుద్ధ స్థలం ఇందులో అడుగు పెట్టాలంటే అక్కడ అగ్ని ఉంటుంది అర్థమవుతుందా నేను నిన్న చెప్తున్నాను చెప్తున్నాను నేను మన ప్రభువు దహించు అగ్ని అని ఎడ్ రాష్ట్రపత్రికలో ఉంది మన ప్రభుత్వ దహించు అగ్ని ఆయన అగ్ని ముందు ఎవ్వరు నిలబడలేరు తర్వాత ఒక్కసారి నేను నీకు ఈ సవాల్ అందరికి ఇస్తాను నీకు అందరికి ఇస్తున్నాను ఈ సవాల్ నేను ఎంత మంది ఈ అగ్ని చూడగలిగారు మీలో చేతులు ఎక్కలేదు అదే ఇంకెవరు అది కూడా అగ్ని బాగా అర్థం చేసుకోండి ఆమె అగ్నిని చూడగలిగింది ఎంత చూడగలిగింది పట్ల పగలు ప్రార్థంలో పన్నెండు గంటలకి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు అగ్నిని చూడగలిగింది ఎందుకంటే వేసుకోవా ఎవరు చెప్పలేరు పాస్టర్స్ ఎందుకంటే ఎవరు చూడలేదు అంటే చాలా మంది పాసలు అడిగిన మీరు ఏ స్పెన్ చూసి రాసారి మాట్లాడుతారు నిజంగా లేదంటే మళ్ళీ ఆయన జీవంగలే దేవుడు కదా మళ్ళీ కనిపించలే కదా ఆయన స్వరం విన్నా ప్రజలు లేదు ఇప్పుడు అదే నేను చెప్తున్నానంటే ఎంత ధైర్యం కావాలో ఆయన అగ్ని ఒక్కసారి నువ్వు ఆయన దర్శన రీతిగా చూస్తే మొక్కలంగా కూర్చోవు రెండు గంటలు సేపు మూడు గంటలు సేపు నాలుగు గంటలు సేపు కనిపించేందుకు నేను లేయను మోకాళ్ళు పోయినా పోని తిమ్మి పట్టిన పట్టని నేను విడిచిపెట్టను అని మోకాళ్ళ మీద వెళ్ళి నువ్వు కనిపెట్టు ఆయన మొక్క ఒక్కసారి చూడు నేను చెప్తున్నా జీవితం ఇతర ఎప్పటికీ చెప్తున్నాను నువ్వు ఎప్పటికీ పాపం చేయలేవు నీకు ఏ శోధన వచ్చినా సమస్తాన్ని పెట్టగొప్పలాగా ఇచ్చుకుంటావు ఎంత విలువల వస్తువులు బంగారము ఇచ్చేయగలవా దాంతో గిఫ్ట్ ఇచ్చే బంగారం చెయ్యండి అది గిఫ్ట్ గిట్టేలాగా గుర్తుంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదొక పరీక్ష నీకు నా ఇది పరీక్ష ఈ పరీక్షలో ఆయన ఎందుకు నీకు పంపించేది గోల్డ్ అంటే నువ్వేమైనా చేసుకుని వచ్చే వాక్యం చెప్తావా దాదా వేసుకుని వాక్యం చెప్పవ కదా నేను ఏం చెప్తాను మీరు వేసుకోవాలా ఎందుకంటే సిస్టర్లు బంగారం వేసుకోవాలా మన చర్చలో చేసుకోవాలని చెప్తా బంగారం కొనుక్కోమని చెప్పిన నేను ఎప్పుడు ఏం కాదు నేను బంగారం బిజినెస్ చేస్తాను బంగారం కొనుక్కోవాలని బైబిల్ లో నేను ఎన్నిసార్లు చూపించాను సరే పరిశుద్ధ అలంకారాలు కూడా తెప్పించభు బంగారకు తిగట్టును బంగారపు చైనస్తాడు కట్టణ గంధంలో నేను చూపించిన వాక్యాలు మీరేమో బంగారం జరుపుకుంటారు వాళ్ళేమో ముంపని లక్ష రూపాయలు అయితే అని చెప్పి నేను బంగారం ఎంత పర్ఫెక్ట్గా చెప్తారు ఎప్పుడో చెప్పడం ఎంత మంది లక్ష అయితే లక్ష అని ఇంకా త్వరలో మీరు చూస్తారు లక్ష అయితే అప్పుడు కొనుక్కోటి అప్పుడు కొనుక్కోటి లక్ష అయినా ఇంకా యాభై సరే మన వాక్యం ఎట్ట చూడండి పరిశుద్ధ స్థలంలో ఇక్కడ అడుగు పెట్టినవాడు ఇక్కడే ఉండొద్దు చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళిపోతుంటారు చర్చికి ఎంటర్ అవుతారు బయట బయటకి వెళ్ళిపోతారు లోపలికి రా ఈ ఆత్మీయ మీరు గ్రహించాలి నీ పరిస్థితి ఈ రోజు పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాలా అక్కడ ఏమి చెయ్యాలా సేవకులు బాగా తెలుసుకున్నారు ఇక్కడ మూడు వస్తువులు ఉన్నాయి ఒకసే ఎవరు చెప్తారు సమ్ముకు ఈ పాప గురించి చెప్తాను ఈ పాప ఒక టేబుల్ అనుకోండి ఒక కుర్చీ ఒక పల్ల పల్ల పల్ల బల్ల దానిమీద ఏముంటాయంటే రొట్టెలు ఉంటాయి పాస్టర్లు సేవకులకి ఆకలి ఆ రొట్టెలు తిన కొనుకు ప్రతిరోజు ఫ్రెష్ రొట్టెలు పెడతారు ఫ్రెష్ రొట్టెలు అర్థమవుతుందా సో రొట్టెల బల్ల లేక సముకపు రొట్టెల బల్ల పద దేవుని అతి పరిశుద్ధ పరిశుద్ధ స్థలంలో రొట్టెలు పెట్టుకునే బల్ల యాజకులాగా ఆకలి అది తినాలా కాబట్టి బల్ల దేనికి సాదృష్టం అంటే ఏసు ప్రభు యొక్క బల్ల ఇక మనం తీసుకున్నాం కదా బల్ల ప్రబల్ల ప్రభు బల్ల ప్రభు బల్ల సాదృష్టం ఆయననే జీవాహారం కాబట్టి యేసు ప్రభువే ఈ బల్ల ఆయనలో నువ్వు పాల్పొందాలా అంటే మీరు త్వరగా సిద్ధపడాలా త్వరగా బాప్తిజం పొందాలా బాప్సం పొంద పొందే ఈ బలలో పాల్పొందరు తనకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది మీకు పాపాలు ఒప్పుకుంటున్నారు శుద్ధీకరించుకుంటారు ఉపమాన రీతిగా బాప్తిజం కూడా సాదృష్టమే శుద్ధీకరించుకోవడం నీళ్ళతో పాక్షన్ చేసుకోవడం దాని తర్వాత బాక్ష తీసుకున్నాక మీరు ఈ నీళ్ళకి రావాలి ఇక్కడికి వచ్చినట్ట బల్లలో పాల్పొందాలా యేసు ప్రభువు శరీరము రక్తంలో పాల్పొందాలా దాని తర్వాత ఏం చేయాలంటే ఈ పాప ఈ పాప దగ్గరికి రావాలి ఈ పాప దగ్గరికి వస్తే ఈ పాప ఏంటంటే ధూప వేదిక అంటే ధూపం వేస్తారు దేవునికి సాంబ్రాన్ని వేస్తారు కృష్ణవా మన పండుతున్న గొప్ప సాంబ్రాన్ని కదా అట్లా ఈ పాప వేదిక అన్నట్టు ఒక టేబుల్ ఉంటుంది దాని మీద ధూపం చేసేది ఉంటుంది అందులో సాంబ్రాన్ని గోలము వేస్తే మంచి పొగ లాగా బయటకు వచ్చి అది దేవుడి సన్నిధి పోతుంది అట్లా ధూప వేదిక ఈ పాప అయితే యాజకులు ఏం చేయాలంటే బలలో పాల్గొదల వచ్చి ధూపం వేయాలా అంటే ధూపం వేయాలంటే దేవునికి దేవుడి సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలా నీ ప్రతి రోజు నువ్వు ఇద్దరు గురించి ప్రార్థన చేయాలా మీకు తెలుసా నేను మీలో చాలా మంది పేర్లు తీసుకొని ప్రార్థన చేస్తా వచ్చిన కాడికి తెలిసిన కాడికి గుర్తున్న కాడికి లేకపోతే నేనేం చేస్తాను పలాన్ సిస్టర్ పేరు గుర్తు రావట్లేదు ఆ మొక్క తీసుకొని భాషలో ప్రార్థించేస్తాను ఆ సీక్రెట్ కూడా మీకు అర్థమైపోయింది నేను కొడుతున్న ఏం చేస్తాను అంటే మా పిల్లలు వచ్చి మా పాప ఫోటో దృష్టిలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు భాషలో ప్రార్థన చేస్తాను దాని తర్వాత మా బాబు ఫోటో దృష్టిలో పెట్టుకొని ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తాను భాష మా మిస్సెస్ ఫోటో దృష్టిలో పెట్టుకొని ఐదు నిమిషాలు భాషిస్తాను అట్లనే కోసం కొంచెం పేర్లు గుర్తు రాకపోతే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అర్థం వస్తుందా మీరు కూడా చేయాలా చేయడం వల్ల ఏమవుతుంది కూడా మీకు చెదవాదా కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి విజ్ఞాపన ప్రాధం చేయాలా ఇతరుల గురించి ఇది ఒక సీక్రెట్ నేను చెప్తున్నా మీకు ఏ రోగం రాకుండా ఇంతకాలంలో ఉందామంటే కేవలం విజ్ఞాపన ప్రార్థం నేను నేర్చుకున్నాను అరవైలకు అడుగు పెడుతున్నాను నేను కానీ ఇంతవరకు నాకు ఏ రోగం రాలేదు ఎందుకు ప్రార్థలు స విజ్ఞాపన ప్రార్థన ఎక్కువ ఇతరుల గురించే ప్రార్థన చేస్తా అమెరికా దేశంలో మనుషుల గురించి ప్రార్థన చేస్తా రకరకాల దేశాల మనుషుల గురించి ప్రార్థన చేస్తా గొప్ప గొప్ప గురించి ప్రార్థనలు చేస్తా నేను మన మనుషుల గురించి ప్రార్థన చేస్తా మన దేశపు పొరుగు దేశాల ప్రజల గురించి ప్రార్థన చేస్తా మీ విష్ణుల గురించి యువరాని గురించి అందరి గురించి ప్రార్థన చేస్తాడు అందరికీ ప్రార్థన చేస్తాడు మా కుటుంబంలో మా బంధువులలో అందరి పేరు చూసుకొని ప్రార్థన చేస్తాడు అందుకు దేవుడి ఇంత కటిల పెట్టగలిగినా కాబట్టి మీరు సీక్రెట్స్ చేసుకోవాలి పలాని వ్యక్తి పేరు పెట్టుకోసలేదు భాష ప్రార్థన చేసేసుకోడు ఆ వ్యక్తిని దేవుడు పాష కాపాడు ఎవరికి రోగం రాహానికి వీళ్ళు ఈ నెలలో ఎవరు హాస్పిటల్స్ ఇక్కడ ఎవరు మందులు వేసుకోరు ఎవరు వేసుకోరు ఎవరు వేసుకోరు ఎవరు నాకు ఫోన్ చేయరు బ్రదర్ పద మందు చెప్పాలి ఇక్కడ మీద ఎవరు ఫోన్ చేసినా బ్రదర్ కొంత ప్రార్థన చేయబ్రదర్ అన్నారు మందుల గురించి ఎవరాడు బ్రతున్నారు ఎందుకంటే ఇక్కడికి వస్తే అగ్ని ఉంటది మందులు అవసరం లేదు మనిషి తలంపులు అవసరం లేదు మనిషి ఆలోచనలు అవసరం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళని దేవుడే కాపాడతాడు ఇక్కడ ఉన్న వాడికే కష్టం మేము ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళిపోతున్నావు ఎప్పుడు బస్సు పొందుతావు ఎప్పుడు రక్షణలకు వస్తున్నావు ఎప్పుడు పరిశుద్ధ స్థలంలోకి పోడానికి ప్రయత్నిస్తున్నావు క్రైస్తవులు ఇక్కడనే ఉండిపోతారు నీ గదిలోనే కొందరు బయటనే ఉండిపోతారు బయటకే వెళ్ళిపోతారు నేరాలు ఆ నేరాల కింద కూర్చుంటారు అక్కడనే అందరు ప్రజలు చెప్తారు అన్నీ చదివారు లోపలికి రావడానికి ఎవరికి ఆశ ఉండదు ఆశ ఉండాలా ఈ తీర్మానించుకోండి ఇది ఆత్మీయ జీవితం ఇక్కడికి వచ్చినాక నువ్వు ఏం చేయాలా ప్రభు బలలో పాల్గొనడం నేర్చుకోవాలా దాని తర్వాత నేర్చుకోవాలా ధూపంలో రెండు విధానాలు ఒకటి ఏంటంటే ఇతరుల గురించి ప్రార్థించడం నేర్చుకోవాలా దాని తర్వాత ఇతరులంటే ఎవరైనా కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు బంధువుల మిత్రులు కావచ్చు నీ ఉద్యోగస్తు మనుషులు కావచ్చు నీ దేశస్తులు కావచ్చు ఇరుపరు వాళ్ళు కావచ్చు ఎవరు కృషికి వాళ్ళ గురించి ప్రార్థించాలా రెండవది ధూపం వేయడం అంటే దేవుణ్ణి స్థుతించడం నేర్చుకోవాలా ఎక్కువసేపు స్థుతించడం నేర్చుకోండి ఎందుకు అంటే నేను సీక్రెట్ నువ్వు ఎంతసేపు దేవుని స్థుతిస్తే అంతసేపు వచ్చి ఉంటాడు ఆయనకి స్థుతుల మీద సింహాసన వేసుకుంటాడు నీ దగ్గరికి రావాలా అంటే అది ఒక సీక్రెట్ నువ్వు ఎక్కువ దేవుని స్థుతించడం నేర్చుకో ఆయన నీ దగ్గరకు వచ్చి ఆయన దగ్గర వస్తాయి రోగాలు ఎందుకు వస్తాయి దగ్గర ఎందుకు వస్తాయి ఆయన గజకజ ఉంటే అరే తగ్గించు అతని ఎవరు నువ్వు ఎందుకంటే అన్ని కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఏం చేయాలా రంగ పొందాలా ఇక్కడికి వచ్చి ఏం చేయాలా ఈ గ్యాపం చేయాలా ఆహారం చేయాలా ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలా ఇది ఏం తెలుసు దీన్ని దీప స్తంభం అంటే చేతులు రెండు రెండు దీపం అట్లా కనిపిస్తా దీప స్తంభం అన్నది కాబట్టి దీపము ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉండాల మందిరంలో ఈ ఫాస్టర్స్ ఏం చేస్తారంటే ఈ గ్రూపుల్లో ఫాస్టర్స్ ప్రతిరోజు ఇరవై గంటలు నూనె అయిపోతుంటే నూనె నింపుతావు అది కాల్తనే ఉండాల నూనె తగ్గద్దు దీనిలో నూనె తగ్గొద్దు ఒక వారం ప్రార్థన పనిచేయ మొత్తం ఎగిపోతుంది నూనె ఒక్క వారమే చాలు ఆ అటొచ్చే వారి నుంచి వాడు వస్తాడు వీటి నూనె వీడియో మంట లేదు నూనె ఉంటేనే మంట నూనె ఉన్నంత వరకే నువ్వు వెలుగుతావు నూనె ఆగిపోతే నలగా ఆ టైమ్ లో దుష్టుడు వస్తాడు ఆడికే లాక్ వస్తాడు ఒక్కసారి ఇక నువ్వు మళ్ళీ ఒక రెండు మూడు వారాల వరకు అక్కడ పోలేవు చాలా కష్టం ఉపాస ప్రాధ వాడు రావాలండి చాలా డేంజరస్ ప్లేస్ కానీ ఒక్కసారి ఎంత నువ్వు వచ్చినావంటే ఆ రుచి చూసినాక నువ్వు మళ్ళీ నాకు ఎప్పుడు బయటికి రావుతుంది ఆత్మీయ జీవితం అర్థం చేసుకోండి నీ ఆత్మీయ జీవితం అట్లా ఉండాలా ఇంకా నువ్వు రక్ష పెద్దకపోతే ఇక్కడే వెళ్ళిపోతున్నావు నీకు చాలా కష్టం నేను చెప్తున్నాను ఏ శుభ్రముని ఎప్పటికి కూడా నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితము దేనికి పనికిరాని జీవితం అన్ని పొందుకుంటావు కానీ ఏం లాభం నీ ఆత్మ పోగొట్టుకుంటావు నీ ప్రాణం పోగొట్టుకుంటున్నావు ఏం లాభం నీకేం లాభం లేదు ఈ దినమన్నా తీర్మానించుకొని ఇందులోకి రండి ఇక్కడ నుంచి ఇక్కడికి రండి చాలా మంది ఇక్కడ ఉండిపోయినారు కానీ చాలా మంది కొంతమంది రావాలి ఇక్కడ వలలో చెప్పండి ఎంతమంది ఈ అనుభవంలో ఉన్నారు అంటే వలలో ముదే వాళ్ళు ఎంత మంది ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ప్రతిరోజు దేవుడు శ్రద్ధించే వాళ్ళు ఎంతమంది ఇక్కడ ప్రతిరోజు నువ్వు ఇతరులకు మాదిరిగా వెలుగుతున్నవా ప్రతి నువ్వు ఆయన వెలుగును ఇతరులకు ప్రకటిస్తున్నావా నువ్వే లోకానికి వెలుగు ఏసు ఎట్లా ఈ లోకానికి వెలుగు ఏసు ధరించ నువ్వే ఈ లోకానికి వెలుగు నువ్వేం చేయాలా వెలగాల వెలగాల ఇతరులకు మార్గం చూపించాలా ఇతరులకు సలహాలు ఇవ్వాలా ఇతరులకు దారి చూపించాలా వెలుగు ఉంటేనే దారి కాబట్టి ఈ లోకంలో మీరు వెలుగు ఈ లోకానికి మీరు వెలుగు అన్ని జనులకు మీరు వెలుగు ఎక్సంబల్ కాదు నువ్వు నువ్వే సంపా నువ్వే ఇతరులకు వెలుగు ప్రతిరోజు నువ్వేసరికి చెప్పాలా సిగ్గుపడచ్చు ఈరోజు ఒక పాస్టర్ నుంచి నేను సాక్షి విధానం మా గురుప్ర ప్రతిరోజు ప్రార్థన చేస్తాను ప్రభు నేను ఇంటికి ఎట్టి ఫస్ట్ లో బోధు సైతం ఒక్కడికన్నా సువార్త చెప్పకుండా నేను ఇంటికి అని తీర్మానించుకుంటున్నట్టు ఆయన అది తప్పు బయట అందరికీ సువార్త చెప్పొస్తున్నట్టు మీరు చేయగలరు అట్లా నేను చెప్పేట చాలా మంది ఇక్కడికి రాలేదు చాలా మంది ఇక్కడికి వచ్చి నుంచి ఇక్కడికి రాలేదు నువ్వు రూపం వేస్తలేవు దేవుడిని శుద్ధిస్తలేవు ప్రతిరోజు పటలు ప్రతిరోజు గంభీరంగా అనేది శుద్ధిస్తున్నావా నువ్వు కొనియాడుతున్నావా కనపరుస్తున్నావా లేదు నీ జీవితం ఇక్కడ విజ్ఞాపన ప్రార్థించి నేను ఇంకా చూపిస్తున్నా విజ్ఞాపన ప్రార్థన నాకు టైఫాయిడ్ వచ్చిండే కొన్ని సంవత్సరాలు స్టోరీ చెందుతున్నాను కొన్ని సంవత్సరాలు ఇతరులు ఇప్పుడు కాదు ఇరవై స్టోరీ చేసేలా నాకు టైఫాయిడ్ వచ్చి భయంకరమైన తల్లనొప్పి తను నేను అప్పుడు ఫోన్ వచ్చింది నాకు అలాంటి వ్యక్తి హాస్పిటల్ నువ్వు వచ్చి ప్రార్థన చేయాలని ఆయన అయితే నెల నుంచి బెడ్ మీద ఉన్నాడు లేస్తలేడు టాయిలెట్ పోతలేడు తిట్టలేడు పక్కగా అయిపోయాడు నేనేమో భయంకరంగా తలనొప్పితో జ్వరంతో ఉన్నాను ఫోన్ వచ్చిందో ఎట్లా రావాలంటే నా పరిస్థితి బాలేదు ఎట్లా రాత్రి ప్రార్థన చేసుకోవాలి ఎంతో దూరం ఒక కిలోమీటర్ నడిచిన ఆ జ్వరంలో ఆ తలనొప్పిలో నడుచుకొని పోయి కడుపు మీద ప్రార్థన చేస్తే వాంతి కట్టిండు మొత్తం నల్లగా వచ్చింది కడుపులకే దాని తర్వాత ఇంటికి వచ్చేసిన నా జ్వరం ఎక్కడ పోయిందో నా తలనొప్పి ఎక్కడ పోయిందో తెలుసు గంటకి మళ్ళా ఫోన్ వచ్చిందా నువ్వు ప్రార్థన చేసినాక ఇది జరిగింది వాంతికి అయింది దాని తర్వాత ఆయన టాయిలెట్ కి లేచిపోయిన తన తట్ట తానే విజ్ఞాపన ప్రార్థనకి అంత పవర్ ఉంటుంది ఆయన స్వస్థ పొందిండు నువ్వు స్వస్థ పొందిం నువ్వు స్వస్థ పొందినవ్వలేదా నువ్వు స్వస్థ పొందినవ్వలేదా ఇక్కడంతా చెప్పండి ఈ సీక్రెట్ అలలియా అలలియా ఇది ఉంటే రోగాలు రావు ఇక్కడ ఉంటే అవకాశం ఉంది ఇక్కడ ఉంటే రోగాలు రావు గ్యారంటీ ఎందుకంటే నువ్వు క్రీస్తును బోలి క్రీస్తుని ఆయన శరీరంలో పాల్పొందుతున్నావు ఆయన సృష్టిస్తున్నావు ఆయన నీతిని ప్రకటిస్తున్నావు ఆయనకు వెలుగుగా ఈ లోకంలో ఆయన వెలిగిస్తున్నావు అనేకులని అది మర్చిపోవచ్చు ఉద్యోగం నీకు ఇచ్చిన ఉద్యోగం నువ్వు నీ ఉద్యోగంలో నువ్వు ఎంతో మంది వేసా చెప్పాల్సింది అని చెప్పలేదు నువ్వు వేస్ట్ చేసిన నేను మొత్తం అన్నిలు ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ స్టేజ్ మీద గురించి పడగ్జు నాకు తెలుసు నా లైఫ్ లో ఇది లాస్ట్ ఆపర్చునిటీ దీని తర్వాత నాకు మళ్ళీ ఎప్పుడు దొరకదు ఆపర్చునిటీ ఆ ఆపర్చునిటీ కొరకు నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఇద్దరు చూసిన ఇరవై సంవత్సరాల తర్వాత దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అందరికి ఒకేసారి మూడు మంది నార్త్ ఇండియా నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చే వాళ్ళు అందరు అందరికి ఒకటేసారి చెప్పిన ఇద్దరు వచ్చిన తర్వాత ఇద్దరు వచ్చి సార్ మేము ఎప్పటి నిండి సార్ వేదాలలో నేను ఇది పేపర్ తీసుకుంది చదువుకోను చూపించేవుడు అని నేను రుజువుపరిచర్వీకులు ఈయనని శుతించు అని రుజువు మీకు అతి తెలివి మీరు దీన్ని శృఢీకరించిండ్రు కొంచెం కఠినంగా మాట్లాడతారు కొంచెం సార్ స్టేజ్ మీద బయటికి వస్తే కఠినంగా మాట్లాడతాను మంచి ఫ్రెండ్లీగా మాట్లాడతాను కానీ స్టేజ్ మీద మటుకు నా కేజీలో నేను ఏం మాట్లాడుతున్నాను ఇచ్చు పొద్దుని చేతికి ఏమో దొరికితే విశ్వస్తాడు కానీ ఇద్దరు ఏం దొరకలేదు నా చేతికి కాబట్టి ఈ స్థలంలో ఉన్నంత కాలం నువ్వు కాపాడబడతావు చివరిగానే చెప్పాల్సింది ఒకటి ఆ స్థలంకి ఎంత మంది పోతుంది అదేం స్థలం తెలుసా అతి పరిశుద్ధ స్థలం మీరు అతి పరిశుద్ధ స్థలం థ్యాంక్ వెల్కమ్ మేము చెప్పాలి ఇప్పుడు చివరి రూమ్కి పోతున్నాము దాని తర్వాత డైనింగ్ రూమ్ కి పోతుంది అదైతుందా చివరి రూమ్ కి పోతున్నాం మనం ఈ చివరి రూమ్ చాలా ప్రాబ్లం కన్నాయి ఈ రూమ్ కి ఒకటిద్ద తప్ప జబ్బలు ఎదు ఈ ఒకటి సార్ ఆ లాస్ట్ రూమ్ అతి పరిశుద్ధ స్థలం అక్కడికి చాలా తక్కువ మంది చాలా తక్కువ చర్చంలో ఇవ్వచ్చు ఒక చర్చ్ ఇక్కడికే ఆగిపోయింది ఒక చర్చ్ ఇక్కడికే ఆగిపోయింది అక్కడికి ఏ చర్చి పోతున్నది వచ్చు ఆ మన ఆ చర్చ ఆ చర్చలో ఉండే మనుషులు ఎట్లా ముగింపు దశకు వచ్చేసిన వాక్యం నేను చూడండి అతి పరిశుద్ధ స్థలం ప్రజలు కచ్చేసింది అక్కడ వెళ్ళి అతి పరిశుద్ధ స్థలం కనబడుతుంది ఇది అతి పరిశుద్ధ స్థలం సార్ ఇది అతి పరిశుద్ధ స్థలం ఇక్కడికి రావాలా అంటే చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చినాక ఇది పరిశుభ్ర స్థలం ఈయనకి ఈయనకి మధ్యాహ్నం ఒక తెర ఉంది అడ్డు పెద్ద తెర వాయు నుంచి ఇది ఒక తెర ఉంది ఆ తెర తెరుచుకొని రావాలా లోకల్లో అంత ఈజీ కాదు ఆ తెర తెరుచుకొని ఈ స్థలంలోకి రావాలా నీ జీవితం అట్లా ఉండాలా ఈ చేసుకోవచ్చు చదువుకోవచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు అన్ని కానీ ఆత్మీయ స్థితిలో ఈ దశకులు రాలేదు ఏం తెలుసు సార్ నువ్వు ఇక్కడికి వచ్చినవేమో ఓన్లీ సార్ అప్పుడప్పుడు పోయి సాక్ష్యాన్ని చెప్తావేమో అంతే అప్పుడప్పుడు పోయి ఆయనకి శుద్ధిస్తావేమో కనపరిస్తావేమో అంతే అప్పుడప్పుడు పరిశుభాత్మపోతుంటారు అంతే అప్పుడప్పుడు వచ్చి బలాలు పాల్పోతుందో అంతే నీ లైఫ్ కానీ ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడికి రాలేకపోయినా బహు తక్కువ మంది నేను చాలా తక్కువ గొప్ప గొప్ప దైవ జనులు రాలేని స్థితిలో రేనొచ్చు ఎందుకంటే వాటి ఏదో ఒక బలైనత అక్కడనే గొంతేస్తాం ఇక్కడ చాలా మంది యటనే అక్కడే గొప్పస్తుంది వాళ్ళు ధన వ్యామోహం కావచ్చు ఐహిక విచారణలు కావచ్చు భార్య అప్పల ఏదో ఒక సమస్య కావచ్చు అక్కడే గుట్టేస్తుంది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాడు అక్కడ నుంచి ఇక్కడ రాలేకపోతున్నాడు ఇక్కడ సమయం గడపలేకపోతున్నాడు దివరాత్రంలో అక్కడ నుండి నూనె పోయలేకపోతున్నాడు దేవుని శుద్ధించలేకపోతున్నాడు దేవుని బలంలో పాల్పోలేకన్నాడు చాలా మంది క్రైస్తవులు ఒక్కడగా ఇద్దరుగా ఎన్నో చర్చస్ ఈ స్థితి రాలేకపోతున్నాయి ఇప్పుడు శివని స్థితికి ఈ స్థితిలో రాకపోతే మాట మొద చెప్పండి మీకు ఎప్పుడు ఇది లాస్ట్ మీకు ముప్పై సంవత్సరాల తర్వాత నేను చెప్తుంది ఈ వాక్యం నేను ఈ ముప్పై సంవత్సరాలు మళ్ళీ ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు నీకు అర్థం తెలుసు ఈ వాక్యం నేను ఎప్పుడు చెప్పలే మందిరాన్ని మోస ఎట్లా సంపూర్తి చేసిందో తెలుసు శంకరయ్య ఈ ఇల్లు ఎట్లా సంపూర్తి చేసుకుందో నీ ఇల్లుని నువ్వు సంపూర్తి చేసుకోవాలా నీ ఇల్లుని నీ మందిరాన్ని ఇది నీ మందిరం దేవుని మందిరం ఇది దీన్ని నువ్వు సంపూర్తి చేసుకోవాలా చేసుకోకపోతే మనకు ఇంకా వేరే అవకాశం ఉండకపోవచ్చు మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చి అప్పుడు నీ పరిస్థితి ఏంటి ఎక్కడ ఉంటావు ఎవరు తెలుసు ముప్పై సంవత్సరానికి ఎక్కడ పరిస్థితి నేనైతే ఉంటాను నాకు తెలుసు ఒక స్థలంలో సేవ చేస్తుంటాను అది మీకు ఎవరు తెలుగు ఆ స్థలం చూసుకున్నా అక్కడ మీరు ఎవ్వరు లేదు ఆ స్థలంలో నేను ఒక్కడే సేవ చేసుకుంటా అక్కడ మీరు ఎవ్వరు లేదు నేను ఒంటరిగానే చేసుకుంటాను సేవ అదే చాలా కష్టం కదా ఒంటరిగా సేవ చేసుకోవడం మీరు అంతా సపోర్ట్ ఇంటారు పిల్లలంతా బయట చేసే ఉంటారు భార్య బయట చేసే ఉంటారు ఒక్కరిని వండుకొని తినాల గుడిసెలో అది ఎక్కడో ఊరి చివరన ఇవన్నీ పెట్టాడుతులేదా దర్శనంలో అది నెరవేరే టైంకి నేను పోతున్నా ఇక్కడ మీరు ఉంటారు ఎందుకంటే ఇక్కడ పోగొట్టుకున్నాయి అన్ని పర్వదాలో వండుకుంటామని ఉందా ఇక్కడ పోగొట్టుకున్నాయి అన్ని తిరిగి పొందుకుంటాం ఎప్పుడు వస్తావు డాడీ నువ్వు వచ్చేసే డాడీ వాళ్ళ దేశాకంటే నా వల్ల కాదు నా వల్ల కాదు నాకున్న దేశం వేరే నాకున్న దేశము వేరే నా దేశంలో నేనుండాలా మీ దేశంలో మీరుండండి ఒకరోజు అడగలుసుకుంటా బాగాలేదు ప్రజా మీరు మాతో పాటే ఉండండి రే లేదు అట్టెట్టేది నేను మీతో పాటు అందరం పర్వకపోతేనే ఉండగలం లేకపోతే ఎట్లుంటాం అప్పుడప్పుడు వచ్చిపోతాను అంతే నేను వచ్చి కొంచెం మీతో పాటు సమయం కట్టి మీకేదో బాక్యం చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతాను కానీ శాశ్వత కాలం మీతో అక్కడే సో ఒక్కొక్క ఈ తర్వాత మిమ్మల్ని నేను ఎప్పుడు కలలేదనుకోండి మళ్ళీ అక్కడే కలుస్తాం ఏమేనా మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పోతే పరిస్థితి స్ట్రైట్ గా ఈ అతి పరిశుభ్ర స్థలంలో పరిశుద్ధ స్థలం కి మధ్యన తెర యేసు ప్రభు మరణం ద్వారా ఆ తెర చిరిగిపోయింది ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి రాగలరు అంతవరకు లేదు అంతవరకు అక్కడికే క్లోజ్ గొప్ప గొప్ప దైవజులు ఆడితే బంద్ కానీ ఇప్పుడు నువ్వు సత్యం యేసు ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధం ద్వారా ఈ తెర తెగిపోయింది ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావచ్చు ఇక్కడ ఎవరుంటారు తె తండ్రి ఉంటాడు అలా లూయా అలా లూయ తండ్రిని ముఖాముఖిగా చూసే టైం దగ్గరకు అయిపోయింది ఇంత చూడలేదు ఎవ్వరు ఎవ్వరు చూడలేదు తండ్రి చూడలేదు కానీ ఇప్పుడు టైం అయిపోయింది ఈ ఈ దశకు తండ్రిని ముఖాముఖిగా చూసే టైం అయిపోయింది మోసే ఏరియాలో వచ్చింది మోసే ప్రభా మొత్తాన్ని చూడాలనుకున్నానంటే నువ్వు చూసా లేవు చూసండలేదు కానీ ఒక దినం చూస్తావు ఒక దినం నాకు చూస్తావు ఇప్పుడు చూపించండి రూపాంతరం పొందినప్పుడు పోసే నువ్వు నన్ను రోడ్ అనుకున్నావు కదా ఇప్పుడు చూసుకో ఇప్పుడు చూసుకో తర్వాత అక్కడ చూసావు రూపాతరం స్పర్తి పోతావు మీరందరూ రూపాంతరం పొందుతారని ఉందా లేదా వాక్యండి ఎక్కడ రెగ్యుల పత్రిక రఘురాశ పత్రిక పన్నో అధ్యాయం మీరందరూ రూపాంతరం పొందుతారు అంటే ఇది అర్థం వరకు రాగలరు ఇది సాధ్యము మీరు అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలా అంటే నీ ప్రార్థన ఎక్కడ తీసుకెళ్తాను తెలుసా నువ్వు కంట్రు పూసుకోవాలని నీ ఆత్మ మరో గెలిపోతాది అక్కడ ఆ దేవుని యొక్క పెరుగుని నువ్వు చూస్తావు ఆయన అక్కడ దూతలతో పాటు కలిసి నువ్వు దేవుడిని పాటలు పాడతావు ఎప్పుడే ఈ శరీరంలో ఉన్నప్పుడే చాలా మంది ఏమనుకుంటారంటే చనిపోయినక ఎట్లా పోతావు కదా అనుకుంటారు అది తప్పది చనిపోయకపోతే నాకేంది చనిపోయినకపోతే ఏమి సాక్ష్యం ఇస్తావు ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు సాక్ష్యం ఇవ్వాలా ఈ శరంలో ఉన్నప్పుడే అతి పరిశుభ్ర స్థలంలో అడుగు పెట్టాలా నువ్వు ఏ శుప్రవని ముఖాముఖిగా చూడాలా ఇది ఎవరు చెప్పలేరు నేను ఎందుకు చెప్తున్నానో బలార్థం తీసుకోండి ఇంకా టైం లేదు నేను చనిపోయిన చూస్తానంటే టిచర్ ఇంతగా ఇంతగా ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నీ పనిని నువ్వు సంపూర్తి చేసుకోవాలి వీడి వరకు సంపూర్తి కాదు సంపూర్తి కావాలంటే ఇలా అడుగు నువ్వు నీ విశ్రాంతి అదే బెడ్రూమ్ బెడ్రూమ్ గా పోయి నిద్ర పోవాలా విశ్రాంతి తండ్రిని చూస్తే గానీ నీకు విశ్రాంతి ఉండదు నేను చెప్తున్నా ఇక్కడ వరకు నువ్వు రావాలా ఇక్కడ ఏముంటది సార్ ఇక్కడ ఒక పెట్టె ఉంటది పెట్టె దాన్ని మందసపు పెంటే అంటారు సాక్ష పెట్టె కూడా అంటారు దాన్ని అయితే ఆ పెట్టెలో మూడు అవయవాలు ఉంటాయి ఆరో కర్ర మన్నగల పాత్ర చెప్తారా చెప్తారా పెద్దల ఏమి రికార్డ్ చేసుకొచ్చావా ఆయన ఆ పెట్టెలో మూడు వస్తువులు ఉన్నాయి సార్ పెట్టెలో మూడు వస్తువులు మొదటి వస్తువు ఏది ఒక కర్ర ఆరు కర్ర ఎండిపోయిన కర్ర చిగురించింది దానికి బాదము అంటే బాదం చెట్టు కొమ్మ కొమ్మ కట్ చేసి ఎండిపోతుంది కదా ఆ కొమ్మ ఉన్నందులో ఆ పెట్టెలో ఆ తొమ్మకి చిగుండులొచ్చినాయి మొగ్గలు వచ్చినాయి పాదాపు మొగ్గలు వచ్చినాయి అది అందులో కాబట్టి చచ్చిన జీవితం బ్రతనాలంటే ఇక్కడ రావాలి మీరు చికించాలంటే ఇక్కడ రావాలా మీరు ఫలించాలంటే ఇక్కడ కూడా రావాలా మీ జీవితం వికసించాలంటే ఇక్కడికి రావాలా అతి పరిశుద్ధ స్థలంలో మీరు అడుగు మీరు చచ్చిన వారే ఇంకా ఎప్పుడో అది కానిగా ఇప్పుడు మీరు చావలే చావాలి చె చెప్తారు అది చెప్తున్నారు సైతాన్ చెప్పారు సైతానం నేను చావాలే చావాలంట అది నిజమే సగం సగం నిజమే కానీ వాడు అతను చెప్పి చంపడు కానీ ప్రాబ్లెమ్ ఏంటంటే నేను మీకు జీవం ఇవ్వడానికి వచ్చిన మీకు సమృద్ధి గల ఇక్కడ రావాలంటే మీరు ఎండిన వారు కష్టాలు ఉండొచ్చు దశలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు సభలు ఉండొచ్చు ఏమున్నా ఇది నమ్మండి అతి పశుప్ర సల కావాలంటే పరిశుద్ధ హృదయం పరిశుద్ధ హస్తాలు ఉంటేనే కాని మీరు ఇక్కడికి రాలేరు మీకు ఊహపు ఉన్నా పాపపు తలంపులున్నా చెడు జ్ఞానం ఉన్నా చెడు తలపులున్నా చెడు ప్రవర్తన ఉన్నా అపవిత్రమైన జీవితం ఉన్నా ఇక్కడికి వస్తే చాలా చాలా మంది పాస్టర్స్ ఎందుకు చచ్చిపోతారు సార్ చాలా మంది పాస్టర్స్ ఎందుకు తల చనిపోతారు ఇక్కడికి వచ్చి తప్పు చేస్తాను ఇక్కడికి వచ్చిన వాడు తప్పు చేస్తే ఇన్స్టెంట్ డెన్త్ కాబట్టి ఇప్పుడు నిర్మించారు ఎంతమంది వాళ్ళనుకుంటారు నేనైతే రెడీ ఉన్నా ఎంతమంది రెడీ ఉన్నారు అక్కడ తప్పు చేస్తారా నేనైతే ఎప్పుడో చచ్చిపోయినా ఇంకా ఒక్కొక్క సబ్జెక్ట్ జరుగుతుంది నేను ఎప్పుడో చనిపోయినా క్రీస్తున్నా జీవిస్తున్నా నేను మట్టు సరిపడే లోక ఉంటే ఇక్కడే నేను ఇక్కడే ఉంటాను చికించీవితంలో ఉంటా నేను ఫలించే జీవితంలో ఉంటానే దాని తర్వాత ఏమేంటి బంగారు పాత్రలో ఉన్న మన్నా యేసు ప్రభుత్వం సహవాసం కలిగిన జీవితం మన్నా తినే జీవితం దేవుదూతలు ఆహారం కదా కాబట్టి దేవదూత లాగా నువ్వు ఆ పాత్ర సాంశం మన్నా తినేవాడు దేవదూత దేవుని దూతలాగా నువ్వు ఈ లోకంగా జీవించాలా అంత సంగపు దూత అని రాయబడింది వాక్యం మనమంతా సంగపు దూతంగా తయారు కావాలంటే ఆ పాత్రలోని మన్నా తినడానికి నేర్చుకోవాలంటే దేవుని వాక్యాన్ని ఎంచాలా నీకు సంపూర్ణంగా ఇందులో ఏముందో తెలవాలా ఎక్కడెక్కడెక్కడ మూలలో ఉన్న అరవై ఆరు పుస్తకాలలో ఏ సత్యాలు దాచబడ్డాయో అవన్నీ నీకు తెలిసి ఉండాలి ఎంతవరకు ఎంతో ఒగొట్టుకున్నాం మన లైఫ్ అంతా ఇవన్నీ లక్షించడం ఈ దినం చివరి అవకాశం మన జీవితంలో నిర్దేశం ఇక మీద మనము వీటిని సీరియస్ గా తీసుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానించండి కనీసం మూడు అధ్యాయం మూడు అధ్యాయం కష్టమాధ్యాయం చదవాల వాటిన్న ప్రతిరోజు తీర్మానించుకుంటున్నా మూడు అధ్యాయ చదువుతానండి మన దిగడం అంటే మూడు అధ్యాయ బ్రదర్ ఒకటి చాలు కదా నేన మూడే కానీ మీరు తీర్మానించుకోండి ఎవరు చదవండి ఎవరు వద్ద త్వర చదవండి మళ్ళా రిపీట్ చేయండి మళ్ళా చదవండి మళ్ళా రిపీట్ చేయండి తిరిగి తిరిగి చదవండి టీచర్ చెప్పారు కదా పిల్లలకి అందుకే వాళ్ళు ఫస్ట్ క్లాస్ దా పా మన పాప ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ పాప ఫోర్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ కాబట్టి చూడండి మన్నా తినడం నేర్చుకోవాలా బంగారం అంటే ఏసో సంతోషం ఆయనలో ఉన్న మన్నా ఆయనలో ఉన్న జీవాన్ని మనం పొందుకోవాలా అంటే ఇక్కడ ప్రతి రోజు ప్రభావ నేను అతి పరిశుభ్రాలను అడుగుట్టాలా ప్రభావ పరిశుద్ధ పర్వతం ఎక్కాల పర్భ ఈరోజు మీతో పాటు అక్కడ నేను ఇవన్నీ మీ దేశవర్గా వచ్చినట్ట చివరికి మరి ఏంట పది ఆక్య ఆజ్ఞలు పది ఆక్యర్మశాస్త్రం పది ఆక్యల పలకలు ఆ పెట్టెలో ఈ మూడున్నాయి రాతి పలకలు రెండు రాతి పలకలు దేవుడు తన హస్తలతో రాసిన పదాలని ఆయన అగ్ని కాబట్టి ఆ అంత పడ్డల మీద అంత పర్ఫెక్ట్ గా ఆ పది ఆజ్ఞలు ఈ ఉండాల ఫస్ట్ దేవుడ పూర్ణయంతో నేను తక్కువ మీకు పేరు ఒక దేవుడు ఉంటున్న కొడుకు చెప్తారు ఆమె దాని తర్వాత రెండవది ఎగిరాలిందే గానీ తేని రూపం వచ్చింది తేని రూపము నువ్వు చేసుకునే కూడదు వాటి సాగిలు పడకూడదు పూజించిపోకూడదు సాగిల పడకూడదు అని పూజింపు ఇక్కడికి వచ్చినప్పుడు అట్లా చేసే క్షణాలు తెచ్చిపోతారు ఇంత దశకు వచ్చినాక మీరు ఈ లోకంలో దేని ప్రేమించిన ఫినిష్ లైఫ్ రోగాలు ఎందుకు వస్తా ఆయుషం తగ్గించడానికి వచ్చి ఎందుకు తగ్గించడానికి వస్తాయి నువ్వు ఎక్కడో వెలికి ఈ స్థితిలో ఎక్కడో జీవితం సరి చేసుకో సరి చేసుకో సండే వర్షిప్ చేయాల ఎంటర్టైన్మెంట్ కావాలా నువ్వు దొరక్కండి నువ్వు బేస్ దొరక్కండి ఇక్కడ చర్చలు రాకుండా నువ్వు సినిమా కోట్లాంటి పరిస్థితి ఏముంది పరిస్థితి వేసారన్నా కదా మన అటువంటి వాడు అతి పరుశుధ స్థలంలో వచ్చి లేక పరిశుభ్ర స్థలంలో వచ్చి బలపతి రోగాలు ఎత్తున్నావు యాక్సిడెంట్స్ ఎందుకు నాకు ఎందుకు ప్రమాదం మళ్ళీ ఆయన కాపుక దగ్గరి పోతే చూడండి ఆయన యాక్సిడెంట్స్ పెట్టాడు కోడి తన రెక్క లెక్కలింద ఎంత వరకు దాచి పెట్టుకుంటే కోడి పిల్లలు అంతవరకు కాపాడాబడతాయి దానికి ఇందుకెళ్ళిన వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పు కోడి ఏం చేస్తారు చెప్పు అని అరుచుకుంటా ఉంటది నేను మా దగ్గర పక్కన కోడి పిల్లలు పెట్టి అది ఊరికి అరుస్తూ ఉంటది ఆ కోడి ఆ పిల్లలు ఊరికి బయటికి వస్తుంటే రండి రండి రండి పిలుస్తుంది ఇవి ఏమో బయటికి పోయి ఎక్కడికైనా ఆ టైమ్ వేరే వచ్చి గుట్టలు వస్తున్నాయి వాడిని పట్టుకోవడానికి ఆ యువడు కోడి పిల్లలు నేను తెన్న పరిస్థితి ఇంట పడుతున్నా గుట్టలు ఇంట మరి నా కోడిలాగా వాడు ఏం కోసం నాకు తర్వాత నాకు తెలుసు మళ్ళీ ఎనిమిది నెలలు రాష్ట్రం కానీ నేను చెప్తున్నా ఒక కుక్క వచ్చి ఒక కోడి మట్టుకుని వెళ్ళిపోతుంది కోడిపిల్లే మంచి పెళ్తా ఉంది కోడిపిల్స్ వైద్యులు అది పట్టుకొని పోతా ఉంది ఇంకొక కుక్క ఏం చేస్తాయి నేనేం చేసిన పెద్ద బాగుంది ఎక్టా బా పోయింది అనేసి కోటిరా అది కోడిపి పని చేసినట్టు జీవిత బిస్తా ఫోర్ వీలర్ రెక్కల క్రింద ఉన్నంత వరకే నీకు కాపుదల యేసు ప్రభు రెక్కల క్రింద ఉన్నంత వరకే నీకు కాపుదల ఇంతవరకు వచ్చినాక ఆయన వాక్యం క్రింద ఉన్నంత వరకే నీకు కాపుదల ఆయన వాక్యంలో జీవించేంత వరకే నీకు ఆదల ఆ వాక్యాన్ని వాడుకుంటే నీకు ఆ వాక్యాన్ని వాడుకుంటేనే నీకు విడదల ఆ వాక్యాన్ని వాడుకుంటేనే నీకు స్వస్థత ఏసుకో వాక్యాన్ని వాడుకుంటేనే ప్రతి విషయంలో నువ్వు ఆయన చిత్తాల్లో ఉన్నాడు కాబట్టి ఈ దినం క్షీణించుకుందాం కాంప్రమైజ్ కాకండి పశుతమని చూద్దాం రోగాలు వచ్చేస్తాయి ఆ రోగాలు ప్రార్థన చేస్తే కూడా పోబు చెప్తున్నా ఎంత గొప్ప ప్రార్థన చేసినా పోబు ఎందుకంటే ఎప్పుడు విడుతున్నా నీకు ఆ నువ్వు ఇక్కడికి బయటకు వచ్చినావు ఎందుకు వచ్చినావు ఫస్ట్ పాయింట్ వచ్చినవంటే ఇది ఒకటే మార్గం నువ్వెప్పుడు ఈ లోకంలోకి రావాలంటే ఒకటే టికెట్ కొనుకొని వచ్చినావు అని చెప్తాను ఎన్ని సార్ ఇది ఒకటే టికెట్ నీకు రెండు టికెట్లు లేవు అర్థమైందా ఈ లోకంలోకి వచ్చిన నువ్వు ఎక్కడ ఎట్లా వాపస్ పోలో మార్గం తెలియదు అందుకే చేసుకో ఆయన ఒక్కటే మార్గం ఆయన ఒక్కటే మార్గం ఆయన ద్వారా తప్ప నువ్వు తండ్రి దగ్గరికి రాలేవు ఇక్కడ వరకు రావాలా ఇక్కడ వరకు రావాలా ఏ మార్గము ఆయననే జీవము దీపం వేయాల ధూపం వెయ్యాలా దాని తర్వాత లోకంలో వెలగాల నువ్వు ఇతరులకు సాక్ష్యం చెప్పాలా ఇతరులకు వాక్యం చెప్పాలా ఆ రీతి ఉంటేనే గానీ నువ్వు జీవించలేవు చివరిగా తండ్రిని కలుసుకోవాలా అతి పరిస్థితి స్థలంలోకి రావాలి ఈ అనుభవంలోకి చాలా మంది లేరు నేను చెప్తున్నా ఇంకా అక్కడే ఉండిపోయి ఫస్ట్ గేట్ లో నువ్వు ఇంకా సమస్యలతోనే కొట్టుమిటాడుతో నువ్వు అక్కడే పైన చర్చ్స్తే బాగైతు అనే వస్తునో కానీ చర్చి వచ్చి బాగా అయి లోపలి పోవాలా చర్చి అనే చేయాలా అనేక సువార్త చెప్పాలా దేవుని ముఖములి చూడాలా ఈ శరీరంలో ఇప్పుడే కాంప్రమైజ్ కాకుండా సినిమాలు మానేస్తాను శిఖార్లు మానేస్తాను పిక్నిక్ మానేస్తాను టీవీలు చూడను న్యూస్ పేపర్లు చూడను మొబైల్ ఫోన్ మీద సమయం గడపను ఎక్కువ సమయం ఏసు కురంగ అది పరుసిన స్థలం అంటే అది అటువంటి స్థలంలో నువ్వు మీ జీవితం ఎందుకు ఇట్లుంటది నీ కుటుంబం ఎందుకు అట్లుంటది ఉంటదు అదా నువ్వు చూస్తావు నీ టైంలో నేను ఇది ఎంత మంది మంత్స్ ఎయిట్ మంత్స్ ఇప్పుడు ప్రతిరోజు ఉదయపూటం గంట సేపు ఆర్థన చేసి చూడండి గంట కనీసం నలభై ఐదు నిమిషాలు భాషలకు వరం భాషలో స్థితించండి నేను చెప్తున్నాను చేసి సిక్స్ మంత్స్ తర్వాత నాకు చెప్పాడు సాక్షాత్ ఎటువంటి ఆటంకాలు నీకుండవు ఎక్కడ అడుగు పెడితే మనుషులు జరిపోతుంటారు అంటే నీ మార్గం సరమైపోతుంది నీ పనులు అయిపోతా ఉంటే కానీ మహాటే రాజకానికి ఒక గంట నెల చేస్తాను ఓ రెండు నెలలు చేసిన తక్కువ రోడ్డు తెలిసింది నేనేమన్నా కదా బ్రదర్ సిస్టర్ గంట సేపు ఇప్పుడు ఒక అర్ధ గంట వెచ్చండి గంట నెల చేయండి దాని తర్వాత రెండు గంటలు ప్రార్థన చేయండి రెండు గంటలు కూడా అరే రెండు గంటలు ఎంత త్వరగా అయిపోయింది ఇంకొక గంట పెంచుకో ఎనిమిది గంటలు చూపిస్తాను నేను మీకు గంటలు మీకు ఇంకా ఉంది అన్ని పనులు చేస్తున్నాక కూడా ఉదయం ఎనిమిది గంటలు నిద్రకి ఎనిమిది గంటలు ఇంకా ఎనిమిది గంటలు వేస్ట్ చేస్తున్నా నువ్వు ఇరవై గంటలలో ఆ ఎనిమిది గంటలలో ఎన్ని గంటలు దేవుడితో గడిపిన సమయం ఈ స్థలంలో కావాలంటే అంత సున్నాం కాదు అందుకే చాలా మంది బయటనే ఇప్పుడు కాదు పరలోకంకి పోయినా కూడా బయటనే ఉంటారని చెప్పేసా వాక్యం ప్రధము ఇరవై రెండవ అధ్యాయంలో జన్మలుగు బయట ఉంటారు బయట ఉండిపోతారు పరలోకంలోకి పోయి కూడా పర్లోకంలో పోయినాక గర్ణపిల్లని కలుసుకోవాలి కదా ఏసుకోవాలి కదా అతి పరిశుభ్రత స్థలంలో కలుసుకోవాలి కదా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే నీకు అనుభవం లేకపోతే అక్కడ పోయినాక ఎక్కడ ఉంటుంది చెప్పండి అప్పుడు బహు దుఃఖం ఉంటుంది చెప్తున్నా రక్షింపడి నువ్వు ప్రభుకు జీవించి కూడా నువ్వు పర్లోకంలో ఏసు గట్టిగా పట్టుకోకపోతే నీ తండ్రిని నువ్వు ఏం పిల్లవాడి నువ్వేం పిల్లవి ఏడు పొగటే తక్కువ అక్కడ చెప్తున్నా సంపర్దించుకుంటావా పద్దెత్తి పేరు పద్దకు వచ్చినా కదా నేను సమర్థించుకోవాలి కాలే ఎంత మంది నిందలేసినా ఎంతమంది అమరపరిచిన నేను కాంప్రమైజ్ కాదు రక్త సంబంధికులు తువీకరించినా నేను కాంప్రమైజ్ కాను బంధువుల మిత్రులు తువీకరించినా నేను కాంప్రమైజ్ కాదు ఎక్కడ మీద వాకే చెప్తాను అది పాశ్చాత్ కాలి కావచ్చు మీ లాంటి వాటికి కావచ్చు ఎవడైనా నేను మొగబాట పడకుండా చెప్తాను ఎందుకంటే నేను రుచి చూసిన ఈ అనుభవం చూడాలా ఏసు ప్రభుని ముఖాముఖిగా చూడడం నేర్చుకోండి ఈరోజు నుంచి సచ్చిపోయిన వాళ్ళు ఎలా పడిపోతారు అది చూస్తే దర్శనం చెప్తాడు ఆ సిలబర్గాన్ని నేను చూసినగా చెప్తున్నా ఈ బాడీలో ఏం పనిచేయడం ఏం వస్తుంది అభయవన్ ఐస్ లాగా ఈ బాడీ సచిలో ఆయన స్వరము ఒక్కసారి వింటేనే నా బాడీలో ఏమేమి పని ఐస్ అయిపోయింది బాడీ ఆయన స్వరమే అంత పవర్ ఆయన స్వరం వినగలవు నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు చాలా మంది ట్రై చేస్తారు ఈ వాక్యం విన్నాక ఇంటికి పోయి నేను తినాలా నేను చూడాలా అని ప్రయత్నిస్తారు కానీ ఏం చేస్తారు తెలుసా ఒక గడిసెట్ చేసినాక నిలు వస్తుంది ఆ టైం వస్తాడు చెప్తున్నా మీకు ఆ టైం వస్తాడు వచ్చి నిద్ర అవుతున్నావా ఇంకా పండుకో మంచి పండుకున్నా అనలేదా నిశలతో వేలుకోవా నేను వచ్చే టైంకి నేను వచ్చేటానికి మీరు మేల్కోరా మీరు మేల్కోకపోతే ఇప్పుడు పండుకోండి ఇంకా బాగా వండుకోండి అని చెప్పి వెళ్ళిపోయినైనా దాని తర్వాత అందరు గాలి అయిపోయింది తీర్మానించుకోండి బయటి ప్రాంగణం ఉండిపోతారా ఎన్ని సమస్యలైనా మీరు ఇంకా రక్ష పొందరా ఎన్ని సమస్యలైనా మీరు ఇంకా పక్ష పొందరా ఎన్ని సమస్యలైనా ఈ వాక్యం నిన్ను నిన్ను స్పందిస్తా ఎందుకంటే కఠినంగా సరిస్తున్నారు మనుషుల కొరక ఏ బంధువు నీ ఏ స్నేహితుడు నీకు సాయం చేయడం నేను చెప్తున్నా నీకు కష్టాలు ఉన్నప్పుడు నీకు ఎప్పుడు శాండ్ చేయడు నీ బ్రదర్స్ సిస్టర్సే సా చేస్తాడు నేను నేను చెప్తున్నా ఏ బయటవాడు ఏ రక్త సంబంధికుడు నీకు సాం చేయడు నా దగ్గరకు ఒక కేథలిక్ అబ్బాయి వచ్చింది వాళ్ళ ఆయన క్యాథలిక్స్ అనే వాళ్ళు వాళ్ళ ఆయనకి ఇద్దరు పార్య రెండో పార్య కొడుకు ఈయన పెద్ద కొడుకు మంచిగా రెండో పది కొడుకు కనీ చనిపోయి మొత్తం వాళ్ళ అమ్మా తీర్చి పట్టింది ఆయన కుదరేసుకొని మొత్తం పది ఎకరాలు కొట్టేసి నేనే నా యొక్క చెప్తాను సార్ ఏం చూడండి ఈ నాయన కొన్ని వేళ చేసినవా నీ అమ్మ మంచిపోయినప్పుడు చేసుకున్నావా నువ్వేం చేసుకున్నావు ఎంత కొన్ని వచ్చినావు ఇప్పుడు ఏం చేయాలా ఇస్తే నేను ఏదో సొల్యూషన్స్ ఏదో మార్గానికి మనకి ఎవడా జ్ఞానం మా వరదలు చాలా కఠినమైంది సార్ చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడతావు సార్ అందుకే పంచాయతీలు కూడా వస్తలేదు సార్ నువ్వు మాట్లాడతావా నువ్వు మాట్లాడతావు చెడ్డ చెడ్డ ఎందుకంటే చెడ్డ మాటలు మాట్లాడట వాళ్ళకి చెడ్డ మాటలు సరే కానీ నువ్వు మాట్లాడలేవు నాకు తెలిసి మన ఎట్లాసారి ఏం జవాబు ఇస్తావు చెప్పండి మాట్లాడలేవు నీ భార్య మాట్లాడలేదు మన బోర్ద పది ఎకరాలు ప్రసాజితం కదా నీకు రావాల్సిన హక్కు అది ఎట పొందుకోవాలా ఇదే నేను నేర్పునే ఇంకా నేర్చుకుంటున్నా అదే నువ్వు నీ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకున్నావు అన్ని పౌర్పుస్తున్నావు ఇంకా బయటనే ఉన్నావు ఈ రోజు కూడా బయటనే ఉన్నావు ఇదేనా తీర్మానించుకో ఇంకా మీద నేను బయట ఉన్నాను ఏ బంధువు శాంత ఏ మిత్రులు శాంత్ చేయడు ఎప్పటి నుంచి ఏ డాక్టర్లు చేయరు నేను చెప్తున్నా నా వల్ల ఏం కాదమ్మా అయిపోయిందంతా ఇంకా దేవుడి మీద బాధ వేసుకున్నాడు వాడు కూడా మనిషి అందాగా కానీ ఏసిన ఒక్కడే నమ్మదగిన వాడు ఈ దినం తీర్మానిచ్చుకొని ఇవన్నీ అనుభవాలు కూడా వెళ్లడం నేర్చుకోండి అటువంటి కృపడి చూసా కళ్ళు చూసుకోండి ప్రభావం ఎక్కడున్నాను ప్రభావిత ఈ మూడు అవయాల ఈ మూడు ప్రాంగలలో నేను బయట ప్రాంగణంలో ఉన్న పరిశుభ్ర స్థలంలో చూపించాను ప్రభావ నేను దర్శనం చూడాలి చూడాల రెండు వేల సంవత్సరాల ఫిరుతం వాపస్ వెళ్ళిపోవాలేదు రెండు వేల సంవత్సరాలు వెనకకి వెళ్లాలా వెళ్ళి ఏడు వందల సంవత్సరాలు వెనకకి ఆది కాండంలో అవన్నీ చూసి నువ్వు కూడా వెళ్ళిపోవాలి రెండు వేల సంవత్సరాలు వెళ్ళిపో వెళ్ళిపోయి ఆ సిలబస్ నిలబడు కూర్చొని ఏడుగు ఆ దర్శనం చూసి ఏడుగు అగ్ని నీ జీవితాన్ని మండిస్తాం మళ్ళీ ఎప్పుడు మళ్ళా నిర్లక్ష్యం చేయవు నీ లైఫ్ నీ నిర్లక్ష్యం వల్ల నీ పిల్లలు సఫలవుతుందని తెలుస్తలేదు ఇది తీర్మానించుకో నిన్ను యాజకుల్లాగా యాజకుడు లాగా దేవుడు నువ్వేమో పిల్లల్ని ఈ లోకం తట్టు చెప్తున్నావు మళ్ళా ఏడుస్తున్నావు ఇక పిల్లలకు అసలు ఎడానికి నీ ఇంటిని సంపూర్తి చేసుకో చక్కపరచుకో నీళ్ళని చక్కపరచుకో నీ జీవితాన్ని చక్కపరచుకో బయటనే ఉండద్దు లోకానికి రా అతి పరిశుభ్రో జీవించు ఈ లోకానికి వెలుగులాగా జీవించు సువార్ష ప్రకటించు సాక్ష్యం ప్రకటించు అతి రా ప్రభు నీ ముఖాముఖిగా చూడు అతంత సంపాదించు మాట్లాడు ఆయన చెప్తున్నాడు నువ్వు ఎట్లా పోవాలా ఎట్ట నీ సేవ ఏది మీ సేవ ఇంకా ఈలో తోన లేక వేరే ప్రపంచాలలో సేవ చేయాలి అనేకమైన ప్రపంచంలో నైరాష్ట్రపతి ఏ రీతి కదా మాట్లాడే పన్నెండవ అధ్యాయంలో ఆరామంలో తీసుకున్నాం ఎన్నో ప్రపంచాల దేవుడు సృష్టించి వరకు నీకు ఇక్కడ ముగించి తే ను అక్కడ పోయి సేవ చేయాలి ఈ శరీరంలో ఉన్నప్పుడే సరిసరిగా కాదు అతి పర్సల్ అడుగు పెట్టడం నేర్చుకోవచ్చు విదశ రోషం కలిగి పౌరుషం కలిగి భవిష్యత్ మనం కాంప్రమైజ్ కావద్దు సమాధానం పడకండి లోకంతో ఎవడు నీకు సాయం చేయడు నీ కక్షలతో నేను ఎవడు ఆదుకోడు పైస ఖర్చు పెట్టడు వారి టైం ఐదు నిమిషాల కట్టాడు కొరగా నీ జీవితాన్ని ప్రభు సమర్పించటం లోపలికి రా బయట ఉండదు బయట రక్షించిపోవచ్చు ఓడలు గుండవాడి రక్షించబడతాడు బయట ఉండడానికి రక్షించిపోయినా మీరు తీరు పనిచుకోలే జీవితాలను నేను బయట ఉండడానికి విలేదు ప్రభుత్వ నా పాపాలు క్షమించినైనా నన్ను రక్షించుకో ప్రభా నన్ను బిడ్డగా చేసుకోని నా జీవితాంతం మిమ్మల్ని సూచిస్తాను ప్రభావ నేను తీరు మరిచుకున్నాను ప్రభావ నన్ను స్వయంగా పాప దేశాన్ని చిరపరచు ప్రభావం నేను లోపల అడుగు పెట్టాలా పరుశదేశంలో అడుగు పెట్టాలా ప్రభావాలా మీ బలలో పాల్పోదాలా మీరు వచ్చేంతరకు పాల్పోదాలా అవును ప్రభ ప్రతిరోజు మిమ్మల్ని సృతించాలా ప్రతిరోజు మిమ్మల్ని గనపరచాలా ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థించాలా ఔరు ప్రభావ ఈ లోకంలో గెలివిలాగా ఉండాలా అనేట్ల మీ ప్రకటించాలా అటువంటి జీవితం నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం గొప్పదేవాళ్ళు ప్రార్థన తీర్మానించుకోండి కేసుని ముఖాముఖిగా చూడాలా అంటే మీరు అతి పరిశుభ్రంగా అడుగు పెట్టాలా నా పరిశుద్ధ పర్వంతము ఎక్కదగినవాడు ఎవడు పవిత్ర హస్తాలు కలిగినవాడు శుద్ధమైన హృదయం కలిగిన వాడే అతి పరిశుద్ధ సరంగా అట్టగుండాలా ఆయన చూడాలంటే ఆయన స్వరం వినాలంటే నువ్వు అట్లా తయారు కావాలి కాంప్రమైజ్ కాకండి ఈ లోకం అంతా మోసం నేను లాక్కపోతుంది సరకానికి ఎరుగో పట్టడం శడేది ఈ లోకంతో స్నేహం దేవు తీర్మాని ప్రభా జీవితం మార్చిన సంపూర్ణంగా మీకు సమర్పించుకోదా నేను ఆర్థిక పరిస్థితుల్లో సరళు అడుగు పెట్టాలి ఆడితే స్టార్ట్ చేస్తాను దానివరకే బాస్ ఉంటాను దానికోరకే నేను ప్రయాసపర న్యాయస్థానం దాని కొరకే నా జీవితం అర్థం తీర్మానించుకున్నాను నేనే గాదు ప్రభావ నా కుటుంబి అందరూ స్నాత పడున్న వాళ్ళని అందరినీ స్వరస్తు అటువంటి జీవితం నాకు అనుగ్రహించుకోవాలి ఇక మీద నేను సాంప్రమే స్నా ఇక మీద నేను నిర్లక్ష్య పూజ ఇక మీద నేర్త సమగ్ర పడ జీవితం నాకు అనుభవించి మీరు వదాలేవా ఇద్దరు మాట్లాడితే మీరు వదాలా మా జీవితం ఏ స్థితిలో చూపిస్తారు బాబా మా ఆత్మీయ స్థితి ఎక్కడ ఉందో మీరు చూపిస్తారు బాబా అనేక మంది ఇంకా బయట ప్రాంగణంలో దిగారు బాబా కొంతమంది అడుగు పెట్టారు బాబా కొంతమంది చేతితో లెక్క కట్టచ్చు బ్రబా అతి పరచులను అడుగు పెట్టారు బాబా మంది ప్రభు మీతో ధైర్యంగా ముఖాముఖితో మాట్లాడే ప్రభు పర్లోకంలో దర్శనం చేసేవాళ్ళు కొంతమంది ఫర్లోకంలో అడుగు పెట్టి దర్శించే వాళ్ళు కొంతమంది కానీ నేను అందులో ఉండాలి అడుగు పెట్టాలి పతంబ్ర శంకరయ్య ఇంటిని సహాయాలి ప్రయత్నించిన ప్రయత్నించిన ప్రలోభాన్ని మీరు సాక్ష జీవించడం జీవితాన్ని నిరంతరం చేయం చేయం చే సమాధానం అప్పటి సదకాలం దొరైంద ఐిగు టసచ్తంతడు! కుఝాకా ణఠచోండా కెనచ్లు బికాటి ఎశేంਸఴడికా్తమిడిండా ఆకుాాకా్లాదలటు